కీర్త మూడు వందల తొంభై తొమ్మిది ఇది అంతటా వెదకి హరియకు మీ విష్ణుని మాయ హరిదాసులము హరికింకరులము హరివరదుని దింగరులము ఇరవెరిగితిననక ఎరుగననక సరి మా గురుతిది హర్వేశు మాయ ఇతులము శరణాగతులము కేశవ వ్రతులము వైష్ణవ మతులము గతినిను వాసి పడునిక మామీద అతి దయమరువకు దైవం మాయా శ్రీవైష్ణవులము శ్రీవేంకటపతి భావింప ఇతని పరికరము ఈవల ఆవల ఇహపరములకును తోవదొలగుమీ తొలి తొలి మాయ.